కానీ జ్ఞాన యోగ మార్గంలో ఆత్మవిచారణ చేసేటటువంటి సాధకులను చూస్తే తన మనసుని తాను కాదనుకోవడం అనేటటువంటి సాధన చేయడు ఎంతసేపు ఏదో ఒక రూపంలో ఈశ్వరుడిని భావన చేయడం కానీ అంటే నాలుగు చేతులు కానీ పదహారు చేతులు కానీ ఉండాల్సిందే లేదంటే విశ్వరూప భావన చేయవలసిందే లేదంటే శివలింగ భావనైనా చేయవలసిందే కానీ ఈశ్వరుడు అంటే సాకార రూపంలో మొదట భావన చేసేటటువంటి భక్తి మార్గం ద్వారా శుద్ధిని సాధించవలసిందే ఈ భావనామే శరీరం అంతా శుద్ధ బుద్ధిగా మారవలసిందే చిత్తశుద్ధి సాధించబడవలసిందే వృత్తులన్నీ నిషేధించబడవలసినదే అదంతా యోగ మార్గం ఈ పని చేసేదంతా యోగ మార్గం చేశాం చేస్తే ఏమైంది తనకు తాను తెలియబడ్డాడు ఇప్పుడు తన మనస్సును తానే నిషేధిస్తే కలిగిన ప్రయోజనం ఏమిటయ్యా అంటే భావము అభావమైంది ముందుగా భావాతీతమైంది తదుపరి అభావమైంది ఎప్పుడైతే అభావ స్థితి అని నిలకడ ఆ నిర్వాణ సుఖం వలన ఆ ప్రజ్ఞ జ్ఞానోదయం అయింది చాలా మార్గాలు భారతదేశంలో నేడు నేటి నవీన కాలంలో అనేక మార్గాలను మనం గమనిస్తే కేవలము భావన చేయడం దగ్గర చాలా మార్గాలున్నాయి భావాతీతాన్ని నిలబెట్టడం దగ్గర చాలా మార్గాలున్నాయి అభావ స్థితిని తెలియజెప్పడం దగ్గర కూడా చాలా మార్గాలు ఆగిపోతాయి ఇవే అన్ని మార్గాలు కూడా ఎన్ని అనేక సాంప్రదాయాలు ఉన్నాయి భూమండలం వాళ్ళందరూ కూడా కేవలం ఈ మూడిటి వరకే ఉండిపోయారు వీటికి పాషాండములని పేరు ఏమిటి పాషండం అన్నా అంటే అర్థం ఏంటంటే తాను స్వయముగా సాక్షి స్వరూపుడై ఉండి తాను స్వయముగా అద్వయస్వరూపుడై ఉండి తాను స్వయముగా బ్రహ్మస్వరూపుడై ఉండి తాను స్వయముగా ఆత్మస్వరూపుడై ఉండి జడచేతనములలో జడమును విడిచిపెట్టి చైతన్య స్థితి ఎందు నిలకడ చెందడానికి సాధనల వలన పొందిన ఫలితం భావము భావాతీతము అభావం అభావం అవ్వగానే చైతన్య స్ఫరణ కలుగుతుంది అభావం కానంత వరకు చైతన్య స్ఫరణ కలగదు సరిపోతుందా అన్నా చాలదాం కైవల్యానికి చాలదండి అన్నాం ఎందుకని అభావ స్థితిలో చైతన్య స్థితిలో ఉన్నటువంటి సాక్షి ఎవడో ద్రష్ట ఎవడో వాడు కదా ఆత్మస్వరూపుడు వాడు కదా బ్రహ్మస్వరూపుడు చైతన్యం అనేది ఒక అనొక లక్షణం మాత్రమే అని ఆత్మ మొదలు పెడుతుంది ఇది జ్ఞానయోగం ప్రారంభమయ్యేటటువంటి పద్ధతి అంటే అభావ స్థితిలో చైతన్య స్మరణ కలిగినటువంటి వాడికి బోధించబడేటటువంటి ఆత్మవిచారణని భావ పరంపరలో కొట్టుకుపోతున్న వాడికి కూడా చెప్తున్నాం చూడండి ఎవడైతే వృత్తి సహితమై వృత్తితో తాదాత్మ్యత చెంది భావంతో తాదాత్మ్యత చెంది పాత్రోచితమైన దేహ సంబంధమైనటువంటి అనేక వ్యవహారములతో కూడుకున్నటువంటి వాడై సంగత్వం చెందినవాడైనటువంటి జీవభావంతో ప్రేరితమై కొట్టుకుపోతున్నటువంటి వాడికి కూడా తరుణోపాయం ఆత్మవిచారణ పరిష్కారం ఆత్మవిచారణే ఎక్కడికి రావాలి వీడిప్పుడు అభావస్థితిలో ఉన్న సాక్షిత్వ దర్శనం దగ్గరికి రావాలి వాడు అట్టి సాక్షి వాడికి మనసు లేదు ఎందుకని భావనామయ శరీరమైనటువంటి మనసును కాదన్నాడు కారణోపాధిని కాదంటున్నాడు వాసనామయ దేహాన్ని కాదంటున్నాడు స్వరూప జ్ఞాన స్వప్రకాశ స్వీయ చైతన్య స్వాత్మానంద సత్ ఎందు నేను సత్ నేను నిలకడ చెందాను భావం అభావమైంది అభావంలో సాక్షి నిలబడింది మధ్యలో భావాతీతం అనేటటువంటి సూక్ష్మానికి ప్రాధాన్యత లేదు బా గుర్తుపెట్టుకో చాలామంది ఈ భావాతీతం సూక్ష్మం వలన అనేక రకములైనటువంటి సూక్ష్మంలో ఉన్నటువంటి అనేక వికాసాలు పరిణామాల చేత కొట్టుకుపోబడుతూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక రాయి ఇచ్చామనుకోండి ఈ రాయే నీకు దేవుడు అన్నమా ఇంకే ఆ రాయితో తాదాత్మ్యత చెందేస్తాడు ఎంతగా తాదాత్మ్యత చెందేస్తాడయ్యా అంటే దానికి తనకి భేదం లేదని బిగుసుకుపోతాడంతే విగ్రహం అలా బిగుసుకుపోతాడంతే జడమైనటువంటి విగ్రహం వలె బిగుసుకుపోతాడంతే ఎంతగా బిగుసుకుపోతాడంటే వెయ్యి సంవత్సరాలు బిగుసుకుపోతాడంతే మళ్ళా బయటకు వస్తాడు బయటకు వచ్చేటప్పటికీ ఈ వెయ్యి సంవత్సరాల సాధనా బలం వలన సూక్ష్మంలో కలిగినటువంటి అనేక సమర్థతల వలన సామర్థ్యం వలన అనేకమైనటువంటి మానవాతీతమైనటువంటి సామర్థ్యం కలుగుతుంది అనేకం చేయొచ్చు నీ దేంతర ప్రాప్తి తప్పడం లేదు